నమస్కారం నా పేరు తాజు ఇవాళ మీకు చెప్పబోయే కథ పేరు మనశ్శాంతి కథలోకి వెళ్తే రామయ్య సోమయ్య ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు సోమయ్య పెద్ద భూస్వామి రామయ్య ఎప్పుడు ఉల్లాసంగా హాయిగా ఉండాడు ఉండేవాడు ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు సోమయ్య ఎప్పుడు ఆదుర్దాగా ఎంతో ఏదో ఆలోచనల్లో ఉండేవాడు రాత్రిపూట తనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు ఏదోగా వచ్చి తమ తన బీరువాలో ఉన్న డబ్బును కాజేస్తాడేమో అని భయపడేవాడు సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి నువ్వు పేదవాడివి ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొత్త డబ్బు ఇచ్చాడు రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు రామయ్య సోమయ్యకు కృతజ్ఞతలు తెప్పి వెళ్లి వెళ్ళిపోయాడు చీకటి పడింది రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకు లేదు డబ్బు పెట్ట వంకే చూస్తూ కాలం గడిపాడు సోమయ్య సోమయ్యకున్న భయం అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది దీంతో తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టిన తీసుకువెళ్ళి సోమయ్యకు తిరిగి ఇచ్చి నేను పేదవాణ్ణి సోమయ్య నన్ను ఇలాగే ఉండనీ నీవు ఇచ్చిన డబ్బు నాకు మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు రామయ్య